ప్రార్థన చేసుకుందాం స్తోత్రంలో ప్రభ మహాఘనుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా సర్వశక్తి మంతుడా సర్వోన్నతుడా సార్వభౌములమైన మా ఎస్ఐ సాయంత్రకాల ప్రభు ఇచ్చిన యొక్క నీకు వందనాలు వందనాలు వందనాలు వందనాలు ప్రభ మీక నామం లఖే ప్రభ ఘనత మహిమ ప్రభావంలు చెందిన దాకా ఏసేన తండ్రి పరిశుద్ధుడవు అని వే వేల చేత పొగడపరుచిన ఎస్సయ నీకు వందనాలు కెరువుబుల సెరువుబుల స్థుతి గానముల పైన ఆశీరుడు అగ్ని అగ్నిస్వరూపుడా నీకు వందనాలయ్య అగ్ని జ్వాలల వంటి కన్నులతో ప్రభ లోకమంతటా సంచారం చేస్తున్నటువంటి నీ యొక్క నేత్రములు ప్రభ ప్రతి ఒక్కరిని పరిశీలిస్తున్నాయి ప్రతి హృదయాన్ని ప్రభ మీరు దేవుడవు ప్రతి ఆలోచనని ఎరిగిన దేవుడవు ఏసయా మానవ తలంపులు ప్రభ అన్నీ కూడా ఎరిగిన నీకు మరుగై ఏది లేదని నాయన ప్రతి ఒక్క బిడ్డ విషయంలో మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి కృపను బట్టి కరుణను బట్టి మీకు వందనాలు ప్రతి ఒక్క బిడ్డను మీరు నడిపిస్తున్న విధానం బట్టి పోషిస్తున్న విధానం బట్టి బలపరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా దేవా నీవు మా రక్షకుడవు నా తండ్రి మమ్మల్ని ప్రభని యొక్క రక్తం చేత కొన్నవు నా తండ్రి మమ్మల్ని ఎంతో విలువైన వ్యక్తులుగా నా తండ్రిని యొక్క దృష్టిలో మార్చుకున్నావునైనా నీకు వదనాలు చెల్లిస్తున్నాం నువ్వు చెల్లించిన యొక్క క్రయ ఏమి కూడా ఇవ్వలేం అతని కేవలం రక్త హస్తాలతో మా హృదయంను మీ సన్నిధిలో గుమ్మరించి ప్రభా నిన్ను మాత్రమే సేవించి స్థుతించి ఘనపరచు ప్రభా నోరుని నాలుకలను మాకు దయచేయండి నా విమోచకుడు ఉన్న నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి విధమైన ఆటంకంలో నుండి మమ్మల్ని కాపాడుతున్న దేవుడు ప్రతి శోదరలో నుండి ప్రభా మమ్మల్ని గెలిపిస్తున్న నీ యొక్క గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా పట్ల మీరు చేస్తున్న ప్రతి మేలుకై ఇంత మటుకు మా జీవితాల్లో మీరు చూపించిన ప్రతి విధమైన ప్రభ నెండి మేళ్ళ కొరకై నీకు వేలాది వేల వందనాలు స్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా ఈ రాత్రి కాల సమయం అందు ప్రభ ప్రతి నడిపించండి వేసే ప్రతి మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరిని బలపరచండి అభిషేకించండి ముద్రించుకోనండి నా ప్రభ గొప్ప మాటలను ప్రభ మేము వినుటకు ఆసక్తి కలిగి నా ప్రభ మా హృదయం తెరుచుకొని ప్రభ చెవులు విప్పుకొని ప్రభ నీ వాక్య ధ్యానంలోకి మేము వెళ్తుండంగా ప్రతి విధమైన కొట్టివేయండి మాట్లాడుతున్న వ్యక్తిని ప్రభని యొక్క శిల్వ చాట్న మారు పరుచుకోనండి ఏసయ ప్రభ రానయున్న బిళ్ళందరినీ నడిపించున్నైనా ప్రతి విధమైన కార్యములలో ప్రభ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ పరిశుద్ధ నామమునికే చెల్లిను గాక ఏస నీకే వందనాలు చెల్లిస్తూ ఏసు పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్యాసు మహిమాలో నే నాయనతో ఉంటే చాలు ప్రియా యేశురాజును నేను చూచిన చాలు మహిమాలో నే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్షాగృహము నందు చేరి నిత్యమైన మోక్షాగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు భక్తుల గుంపులో హర్షించిన చాలు ప్రియా యేసు రాజును నేను చాలు మహిమాలో నే నాయనతో ఉంటే చాలు ప్రియా యేసు రాజును నేను చాలు మహిమాలో నే నాయనతో ఉంటే చాలు క్త మందు కడుగా బడి వాక్యముచే నిత్యం భద్రా పరచబడి ఏసు నీ రక్త మందు కడుగా బడి వాక్యముచే నిత్యం భద్రా పరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను బంగారు వీధులలో తిరిగేదను బంగారు వీధులలో తిరిగేదను ప్రియా యేసు రాజు నూనె చాలు మహిమాలో నే నాయనతో ఉంటే చాలు ప్రియా యేసు రాజును నే చూచినా చాలు మహిమాలో నే నాయనతో ఉంటే చాలు దూతాలు వీనలను మీటూన్నప్పుడు గంభీరాజయా ధ్వనులు మృగునప్పుడు దూతాలు వీనులను మీటూనప్పుడు గంభీరాజయా ధ్వనులు మృగునప్పుడు హల్లెలుయ పాటలు పాడుచుండ హల్లెలుయ పాటలు పాడుచుండ ప్రియా యేసుతోనూ నేను ఉల్లాసింతున్ ప్రియాసుతోనూ నేను ఉల్లాసింతున్ ప్రియాసుజును నే చూచీనా చాలు మహిమాలో నే నాయనతో నుంటే చాలు ప్రియా యేసు రాజును నే చూచినా చాలు మహిమాలో నే నాయనతో నుంటే చాలు ముండ్లామకు టంబైనా తలను జూచి స్వర్ణ కీరిటం పెట్టి ఆనందితు ముండ్లామకు టంబైనా తలను చూచి స్వర్ణ కీరిటం పెట్టి ఆనందితు కొరడాతో కొట్టబడినా విపుంజూచీ కొరడాతో కొట్టబడినా విపుంజూచీ ప్రతి ఒక్క గాయామును ముద్దాడేదన్ని ప్రతి ఒక్క గాయామును ముద్దాడేదన్ని ప్రియా యేసురాజును నే చూచిన చాలు మహిమాలో నే నాయనతో నుంటే చాలు ప్రియా యేసురాజును నే చూచిన చాలు మహిమాలో నే నాయనతో నుంటే చాలు హృదయాస్తులతో నింపా బడే నా భాగ్య గృహమును స్మరించు చుండే హృదయాస్తులతో నింపా నా భాగ్య గృహము స్మరించు చుండే హల్లులు మేన్ హల్లే హల్లు మేన్ వర్ణింపా నా చాలా దయ్యా వర్ణింపా నా చాలా దయ్యా ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమాలో నే నాయనతో నుంటే చాలు ప్రియా యేసురాజు నూనె చూచిన చాలు మహిమాలో నే నాయనతో నుంటే చాలు ఆహా బూరాయపుడు ధ్వానించును ఆహా నాశాయపుడు తీరుతుందో ఆహా బూరాయపుడు ధ్వానించును ఆహా నాశాయపుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచు నిపుడు తండ్రి నా కన్నీటిని తుడుచు నిపుడు ఆశాతో వేచి ఉండే నారుదయం ఆశాతో వేచి ఉండే నారుదయం ప్రియా యేసు రాజు నూనె చూచిన చాలు మహిమాలో నే నాయనతో నుంటే చాలు ప్రియా యేసు రాజు నూనె చూచిన చాలు మహిమాలో నేనాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్షాగృహము నందు చేరి నిత్యమైన మోక్షాగృహము నందు చేరి భక్తుల గుంపులో హాషించిన చాలు భక్తుల గుంపులో హాషించిన చాలు ప్రియా యేసు రాజును నేచూచిన చాలు మహిమలో నే నాయనతో ఉంటే చాలు మహానతుడమ్మ మహాగణ తేజమ్మేడ పరిశుధనమైన కోటాను కోట్లు నమస్కారాలు వందన అలుస్తూ చాలు తండ్రి గడిచిన కాలం అంతా కాచి కాపాడి ని కృపలో భద్రపరుచుకున్నావు దేవా ఏసయ్యా ఇంతవరకు నా తండ్రి ప్రార్థన ధర నామని మహమే తెచ్చుకున్నారు పాటల ధరని నామని మహిమ తెచ్చుకున్నారు ఎస్ అయ్యా వాక్యం ద్వారా నా ప్రభా నాతో మీరు మాట్లాడండి పట్టివరము మట్టివరము అల్పులం అయోగ్యం దేనికి పనికి రాని నా ప్రభా ఎస్సయ్యా నిలోచట్ల మరుగు చేసి నాతో మాతో మీరు మాట్లాడండి నీ వాక్యము వాడిగల రెండు అంచులకు అడ్గమన్నావు నా ప్రభా చెబుతున్నా నాతో వినిచిన మా అందరితో మీరు మాట్లాడండి వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేయండి అయ్యా ఈ నగర చెవి గ్రహించే మనసుని మాకు దయచింది నీ వాక్యం ద్వారా మరుగుదేళ్లు పొడవబడి నీకు నమ్మకంగా జీవించుకున్న దయచేమని వేసు పరిశుద్ధ నామీకుంటున్నాను పరమ తండ్రి ఆమె ఈ యోన ఒకటో అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను ఎహోవాకు అమితమైన కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచెను. నినువే పట్టణస్తుల దోషమున నా దృష్టికి ఘోరం అయ్యను గనక నువ్వు లేచి నినువే పఠ మహాపటమునకు పోయి దానికి దుర్గతి కలుగున ప్రకటించు అయితే యహోవా సన్నిధిలో నుండి తర్శిసు పఠణమునకు పారిపోవాలని యోన ఎప్పుకు పోయి తర్శిషునకు పో ఒక ఓడను చూచి ఈ ప్రయాణమునకు కేవు ఇచ్చి యహోవ సన్నిధిలో నిల్వక ఓడ ఓడవారితో కూడా దర్శించకపోను అయితే ఇక్కడ యశు ప్రభు ఏం చెప్తున్నాడంటే నిన్నవే పట్టస్తు పట్టణములు చాలా నాకు వ్యతిరేకంగా నడుచుకున్నారు వాళ్ళ గతి చాలా ఘోరంగా ఉంది యోనాతో మాట్లాడుతున్నాడు నువ్వు వెళ్ళి నిన్నవే పట్టణస్తులతో మాటలు చెప్పు యహోవ కోపం మీద రగులు మీరు వెళ్లి మీరు యహోవా వైపు తిరిగి దేవుని వైపు తిరిగి మీరు పశ్చాత్తాప పడితే ఆయన మిమ్మల్ని క్షమించి మీరు మీకు ఏ శిక్ష క దేవుడు తప్పిస్తాడు అని నువ్వు నిన్నవే పట్టణంలోకి చెప్పు అని యోనతో మాట్లాడుతున్నాడు యోనతో మాట్లాడినప్పుడు యోన దేవిని మాట్లాడే అప్పుడు ఏమనుకున్నాడు అంటే యేసు చెప్పిన మాటకు విదైతే చూపించాలి అక్కడ యోన విదైతే యోన ఏం చేసిందంట తరచీసుకు వెళ్ళాడంట తరచేసుకు వెళ్లే ఓడలో తను ప్రయాణమై ప్రయాణమై ఆ ఓడలో ఎక్కాడు ఎక్కి ప్రయాణమై వెళ్తున్నాడు వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తుంది అక్కడ ఓడలో ఒక గాలి వాన తుఫాను పెద్దది వచ్చింది పెద్దది వచ్చినప్పుడు అప్పుడు ఏమైంది అంటే ఏం చేస్తున్నాడు యోడ భాగంలో నిద్రపోతున్నాడు అక్కడ వాళ్ళు ఉన్న వారందరూ ఏం చేసినారంటే ఈ సముద్రము ఈ తుఫాను ఎందుకు వచ్చింది అని వాళ్ళు చాలా ఆ అక్కడ నాలుగో వాచనంలో స్పష్టంగా ఉంటది అయితే యహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం గొప్ప తుఫాను రేగి ఓడబద్దల గతి వచ్చి అక్కడ దేవుడు దేశప్రభు జోక్యం చేసుకున్నాడు ఇక్కడ స్పష్టంగా ఉంటది యహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా అక్కడ ఇప్పుడు యో యోనాకి నిన్నవే పఠనానికి వెళ్ళి అక్కడ నాకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు వాళ్ళు నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పమంటే ఈ యోనా తర్శిస్తూ వెళ్తున్నాడు వెళ్ళినప్పుడు దేవుడైన ఎహోవా అక్కడ జోక్యం చేసుకున్నాడు జోక్యం చేసుకొని ఒక పెద్ద గాలి వాన రప్పించిండు రప్పించినప్పుడు అప్పుడు ఏం చేస్తున్నాడు అక్కడ ఓడలో ఉన్న వారందరు ఏం చేస్తున్నారు అంటే ఇంత పెద్ద తుఫాను ఎట్లా వచ్చింది ఇది ఎలాగో వచ్చిందని ఆ ఓడలో ఉన్న సరుకులు దాంట్లో ఉన్న సామాగ్రిని మొత్తం తీసి కిందికి పారవేసాయనట ఆ ఓడ మునిగిపోనంత ఈచిడిచి కొడుతుందట గాలి గాలి కొట్టినప్పుడు ఆ ఏడవ వచ్చిన మాట్లాడతాడు అంత యోన గ్రంథము ఒకటో అధ్యాయం ఏడవచనం చదువుతున్నాను అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించి తెలియటై మనము చీట్లు వేతాము రండి అని ఒకరితో చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చాను అంటాడు అయితే దానికి ముందు వచ్చిన నేను చదువుతున్నాను చూడండి అప్పుడు ఓడనాయకుడు అతని యుద్ధకు వచ్చి ఓయి నిద్రపోతా నీవు నీ వచ్చినది వచ్చినది లేచి నీ దేవిని ప్రార్థించుము అంటున్నాడు ఓడనాయకుడు వచ్చి ఇక్కడ ఏం చేసిన యో యోనా తనకు చింత లేకుండా ఓడ భాగంలో నిద్రపోతున్నాడు అప్పుడు ఓడనావి కూడా ఏమంటున్నాడు వీళ్ళు వీళ్ళు ఏ ఏ దేవుని ప్రార్థిస్తున్నారో తెలియదు కానీ యోనకు చెప్తున్నారు నువ్వు లేచి నీ దేవునికి ప్రార్థన చేయి మనకు గొప్ప శ్రమ సంభవించింది నీ దేవుడు కన్ కనికేరిస్తాడేమో నువ్వు ప్రార్థన చెయ్యి ఎందుకు ఇట్లా నిద్రపోతున్నావు నిద్రపోతా లేవు చెప్పిన ఏమంటాడాంటే యోనకు అర్థం యోనకు అర్థమయ్యి దేవుడు ఇది ఈ తుఫాను వచ్చింది దేవుడు చెప్పిన పట్టణానికి వెళ్ళకుండా నేను దేవునికి వ్యతిరేకంగా నేను వేరే మార్గానికి వెళ్తున్నా అయితే ఇది నా నా నిమిత్తము వచ్చింది అని యోనాకు అర్థమైపోయింది యోనాకు అర్థమైపోయినప్పుడు యోనా ఏమంటాడంటే ఇది ఈ వర్షము నా నా ఈ గాలి ఈ తుఫాను రేగుతుంది మీరు నన్ను తీసి సముద్రంలో పడవేయండి అంటాడు పడవేయమన్నప్పుడు అప్పుడు యో ఎందుకు నిన్ను పడ నేని నిమిత్తం ఎట్లో వచ్చిందంటే భూమి ఆకాశంకు సృష్టికైన దేవుని సేవకుడును నేను నా దేవుడు వాళ్ళను గ్రామానికి వెళ్లి ఆయన గురించి ప్రకటించమన్నాడు నేను అటు వెళ్లకుండా నేను వేరే తిక్కు నేను ప్రయాణం అయ్యే తరిశిడ్ తరిసిడ్చుకు నేను వెళ్తున్నాను కాబట్టి ఇది నా నిమిత్తం వచ్చింది మీరు నన్ను ఈ సముద్రంలో పడవేయండి గాలి నిమ్మలంగా ఉంటుంది వర్షం అయిపోయింది మీరు చేరే ప్రాంతానికి మీరు నిమ్మలంగా చేతారని మాట్లాడతాడు మాట్లాడినప్పుడు వాళ్ళకు ఒక భయం కలిగిద్ద భూమి ఆకాశంకు సృష్టికైత అయిన దేవుణ్ణి సేవకుడు అంటున్నావు నిన్ను తీసి కనుక ఈ సముద్రంలో పడవేస్తే ఆ దేవుని కోపం మా మీద మల్లుకొని మా మీద రగులుకొని మమ్మల్ని ఏమన్నా చేస్తాడేమో అని వాళ్ళు అక్కడ భయపడతారు భయపడినప్పుడు యోనా ఏమంటాడంటే మీకంత అనుమానంగా ఉంటే అంటాడు అంటాడు మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు అనుకరించునేమో అనను అయితే ఏడవచనం చదువుతున్నాను అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంతకీడు మనకు సంభవించినది ఎవరికైనా మనము చీట్లు వేతాము రండి ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోన మీదికి వచ్చాను నీవు జీవం కలిగిన దేవుని సేవకుడు కాబట్టి మేము గనక ఏదో అది మేము తెలుసుకోకుండా నిన్ను గనక సముద్రంలో పడవేస్తే మీ దేవుని కోపం మా మీద రగులుకుంటుందని వారి దేవునికి భయపడి చీట్లు వేస్తారు చీట్లు వేసినప్పుడు యోనా పేరు మీద వచ్చింది యోనా పేరు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇంక తప్పదు అతను చెప్పిండు అతను చెప్పిన దాన్ని బట్టి మేము చీట్లు కూడా వేశాం ఆయన పేరే వచ్చింది అయితే ఇతను వేయక తప్పదని వారు సముద్రంలో పడవేశారు పడవేసినప్పుడు దేవుడు ఇక్కడ పదిహేడ వచనంలో స్పష్టంగా ఉంట చూడు దేవుడు అక్కడ ఒక మత్స్యాన్ని అంటే చాపను తిమింగలని ఓడ కిటికీ భాగంలో రెడీగా ఉంచాడు అక్కడ గాలి తుఫాను దేవుడే రేపిండు అక్కడ ఆ యోనా చీట్లు వేసినప్పుడు యోనా పేరే వచ్చేటట్టు దేవుడు చూసిండు అయితే ఇప్పుడు యోనాను తీసి సముద్రంలో పడవేస్తాడు నువ్వు యోనాను మాత్రం జాగ్రత్తగా కేచ్ పట్టుకుని నీ కడుపులో ఉంచు యోనాను భద్రాంగపట్నంలోకి వెళ్లి అతను అక్కడ నువ్వు కక్కాలి అయితే యోనాన్ను మాత్రం నీ కడుపులో ఏమాత్రము అరిగించుకోవడానికి వీళ్ళదని త్రిమింగలంతో మాట్లాడతాడు మాట్లాడినప్పుడు ఇక్కడ పదిహేడు వచనంలో స్పష్టంగా ఉంటది గొప్ప మత్స్యము ఒకటి యోనానం రింగేనని యహోవా నియమించి ఉండగా యోనా మూడు దినములు ఆ మత్స్యము కడుపులో నుండెను అదిగో మత్స్యమంటే మూడు దినాల ప్రయాణం చేసిందంట అయితే మత్స్య సముద్రంలో ఏం చేస్తుంది ఆ యోనాన కడుపు మింగి మూడు రోజుల పాస్టింగ్ తో ఆ నీళ్ళల్లో ఈదుకుంటా ఈదుకుంటా ఈదుకుంటా ఎనివే పడినా వచ్చి అక్కడ ఒడ్డున ఆ యోనను కక్కింది కక్కినప్పుడు యోన తన తెలివి వచ్చినప్పుడు చూసినప్పుడు చూ తేరు చూశాడు ఆ దేవుడు నన్ను ఏ గ్రామానికి చే పంపించాలనుకున్నాడు అదే గ్రామానికి చేర్చాడు అని అప్పుడు ఏం చేశాడు యోన అక్కడికి వెళ్ళాడు వెళ్ళి అదే యోనా యోన మూడో అధ్యాయము నాలుగో వసనంలో ఉంటది యోనా నా పటంలో ఒక దిన ప్రయాణము అంత దూరము సంచరించుచు ఇక నలు నలువది దినములకు నిన్నవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నిన్నవే పట్టణపు వారు దేవుని ఎందు ఉపవాసము ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరను గోనె పట్ట ఆ సంగతి నిన్నివే రాజునకు వినబడినప్పుడు అతడును తన తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను అయితే యోన ప్రకటన చేస్తున్నాడు ఇదిగో దేవుని కోపము దేవుని ఉగ్రత మీ మీదికి రాబోతుంది నలవది దినములు దినములకు నిన్నవే పఠనము ప్రకటన చేస్తున్నాడంట మీరు దేవుని వైపు దేవుని వైపు గనక మీ పాపాలపు కొన్ని పశ్చాత్తాపడితేనా దేవుడు క్షమిస్తాడు లేకపోతే ఈ నిన్నవే పట్టణాన్ని దేవుడు నాశనం చేశాడని నిన్నవే పట్టణం చుట్టూ తన ప్రకటించినప్పుడు రాజు సహితం ఆ ఆ యొక్క నిన్నవే పట్టణానికి ఆ రాజు సైతం గోనె కట్టుకొని బూడిద చల్లుకొని పశువులు మందలు తన తన దాసి దాసీలు గ్రామంలో ప్రసిద్ధి బిడేమో వృద్ధుల వరకు అందరు ఉపవాసం ప్రతిష్ఠించుకున్నారంట ప్రతిష్ఠించుకున్నప్పుడు ప్రతిష్ఠించుకున్నాడు పశ్చాత్తాపడ్డారు దేవుని కాద పాదాలు పట్టుకున్నారు అయ్యో ప్రభు అవి మా మీదకి రాబోతుంది మేము అయ్యో మేము క్షమించరాని తప్పులు మేము క్షమించే మేము క్షమించని వాళ్ళు ఉపవాసంతో దేవుని పాదాలు పట్టుకున్నారు పట్టుకున్నప్పుడు దేవిని కనికరము వారి మీదకి వచ్చింది వారి మీదకి వచ్చింది ఆ ఏ నాశనం రాకుండా దేవుడు ఆపాడు ఆపినప్పుడు యోనా ఏం చేశాడంటే మళ్ళా దేవునికి తిరగబడతాడు నువ్వు ఇంతే ప్రభా నువ్వు ఆ పట్టణాన్ని నాశనం చేస్తానంటావు నాశనం చేయవు ఏం చేయవు నన్ను ఎందుకు పంపించావు ప్రభా నువ్వు నన్ను ఆ పట్టణం నాశనం చేస్తానని పంపించావు నేను అక్కడికి మరి నువ్వు నాశనం చేయలేదు అందుకనే నేను నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్చిసి వెళ్ళాను నువ్వు చాలా ప్రేమ గల నీ సంగతి నాకు తెలుసు ప్రభా ఈ నినివే పట్టణాన్ని నువ్వు నాశనం చేయాలి నేను చూడాలి అని పట్టు అనివే పట్టణంలోనే ఉంటాడు ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఏం చేశాడంటే ఏమనడు యోనాను కదిలి యోనాను కదిలియకుండా ఉంటాడు ఉన్నప్పుడు యోనా ఏం చేశాడంట మూడో దేము మూడో వచ్చిన ఉంటది నేను ఇక బ్రతుకుట కంటే చచ్చటం మేలు యహోవా నన్ను ఇంకా బ్రతుక నీయక చంపు మనవి చేశాను అందుకు యహోవా నీవు కోపించడం న్యాయమా అని అడిగాను అప్పుడు యోనా ఆ పట్టణముల నుండి పోయి దాన్ని తూర్పు తట్లున బస చేసి ఆ పన్నెలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించనో చూచేదనని ఆ నీడను కూర్చుండి ఉండదు ఇక్కడ స్పష్టంగా అంటున్నాడు పట్టణమునకు ఏమి సంభవించునో చూచేదనని ఆ నీడను కూర్చొని ఉండగా దేవుడైన యొహవ స్వర ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ టకై అది యోన చలగడ పై నీడ ఇచ్చున్నట్లు చేసింది అయితే ఈ పట్టణం నాశనం జరగాలని యోన పట్టు పట్టుకొని కూర్చున్నాడు కూర్చొని ఉన్నప్పుడు అక్కడ దానంతటా కదే ఒక స్వర చెట్టు దేవుడు చేశాడు ఆ స్వర చెట్టు అది పెద్దగా చల్లని నీడని ఇచ్చింది అంట ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంటది చల్లని నిల్లించినప్పుడు ఆహా నాకు ఒక చెట్టు నీడ కూడా ఉంది నాకు ఇంకా ఏ ఇల్లు అక్కడ లేదని ఇక్కడ ఈ చెట్టు కిందనే కూర్చొని వీళ్ళ నాశనం చూడాలని పట్టు పట్టుకొని కూర్చున్నాడు కూర్చున్నప్పుడు అప్పుడు దేవుడు ఆ స్వర మీది ఒక పురుగు పంపించాడంట పురుగు పంపించినప్పుడు ఆ స్వర చెట్టు మొత్తం తెల్లారటికల్లా మొత్తం తినేసింది ఆకు ఏమి లేదు తెల్లారింది ఎండ తగులుతుంది నాకు నిన్న చెట్టు మలిసింది ఆకులు పచ్చగా ఇంతలోకి ఆకులు ఎట్లా ఇది అయిపోయినాయి అని తను తన చెప్పించుకుంటున్నాడంట శప్పించుకున్నప్పుడు దేవుడు యోనతో మాట్లాడుతున్నాడు యోనా ఆ స్వర చెట్టు నువ్వు నాట ఆ స్వర చెట్టు లేదు ప్రభు అని మాట్లాడుతున్నాడు మరి ఎందుకు యోన ఆ స్వర నాటలేదు అదంతా కది పెరిగింది అదంతా కది పోయింది నా ప్రజలు నా స్వరక్ తమిచ్చి నా ప్రజలు ఒక లా మంది ఉన్న యోన వాళ్ళు నశించప్పుడు అని యోనతో మాట్లాడుతున్నాడు మాట్లాడినప్పుడు యోన అక్కడ మౌనమైపోయాడు అవును కదా హేసుప్రభు ఆయన ప్రేమ కల ఆయన నా స్వరత్ సంపాదించుకున్నాను అనబడల్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు రండి పదివచనంలో స్పష్ట దేవుడు మాట్లాడుతున్నాడు తొమ్మిది నుంచి ఆ స్వరచుడిని గురించి నీవు కోపించటం న్యాయమా అని యోనాను అడగగా యోన ప్రాణము పోవనంతగా న్యాయమే అని అందుకు యోహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టిన పెరిగి ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే ఒక రాత్రిలో గానీ వాడిపోయిన సొర విషయంలో నీవు విచారపడుట నీవు విచారపడు చుంటివే అయితే నూట వేల కంటే ఎక్కువైనా నిన్వేయపడనకు విషయంలో నేను విచారపడవద్దా అని యోనతో సెలవిచ్చాను దేవుడు చూడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా నడిచారు నిర్ణయపడన దేవునికి వ్యతిరేకంగా నడిపించినప్పుడు యోనతో మాట్లాడకుండా ఆ నిర్వేపడనస్తులను దేవుడు ఒక ఒక ఆగ్నే ఇస్తే ఆ నిర్వేపడనస్తులు మొత్తము అయిపోతారు కదా శని కదా దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తే వాళ్ళు ఒక దెబ్బత అయిపోతారు కదా అయితే వాళ్ళను అట్లా వాళ్ళు దేవునికి వ్యతిరేకంగానే ఉన్నారు అయితే యోన ద్వారా వాళ్ళని హెచ్చరించండు హెచ్చరించినప్పుడు ఆ రాజుతో సహా ఏమైంది అంటే దేవుని వైపు మల్లుకున్నారు పశువులను మందలను ఎడ్లను పాడి పశులను గొర్రెలను ఉపవాసం వారికి వాటికి గడ్డి కూడా వేయలేదంట అందరు ఉపవాసంతో దేవుని వైపు మల్లుకున్నప్పుడు ఆ నిండివే మీద ఉన్న ఒక గొప్ప శోధన ఆశ్రమ దేవుడు తప్పించాడు తప్పించినప్పుడు ఒక కంటే ఆయన దేవుడు ఏమౌంటుంది పదకొండవచనం కుడి ఎడమలు నేను యోన మూడో అంటే ఏమో పదకొండవచనం చదువుతున్నాను కుడి ఎడమలు అయితే నూట వేల ఎక్కువైనా కుడి ఎడమలు ఎరగని జనం కుడి ఎడమలు ఎరగని జనం అంటే వాళ్ళు పసిబిడ్డలు కాదు వాళ్ళు యోన దశలోకి వచ్చిన వాళ్ళు వృద్ధులు ఉన్నారు పిల్లలున్నారు అంత తెలిసిన వాళ్ళు ఉన్నారు ఏసీ ప్రాబు ఏమంటున్నారు అంటే కుడి ఎడమ తెలియదు దేవుడు వాళ్ళని ఎట్లా చూసిన అంటే ఒక పసిబిడ్డలా కురుస్తున్నారు వాళ్ళు చేసిన తప్పును బట్టి దేవుడు వాళ్ళను ఉగ్రతకు అబ్బెప్పాలనుకున్నాడు కానీ దేవుని ప్రేమ వారి వైపు మల్లుకుంది కుడియడం నెలలు లేదంటే వాళ్ళు ఏమన్నా బాల్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారు నినవేపట్నంలో ఉన్నవారు ఎదిగిన వారు రాజు సహితము ఉపవాసం రాజు కంటే రాజే దేవుని వైపు అంటే రాజు ఏమన్నా తక్కువైన మనిషి కాదు కదా అయితే అక్కడ ఏమంటాడంటే దేవుడు కుడియడము తెలుగు అని వాడు దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే ఆయన ప్రేమకి అగాధ సముద్రాలంట దేవుని ప్రేమను ఆర్పజాలంటా అట్లాగా దేవుడు నినవే పట్టణం విషయంలో దేవుడు వారిని రక్షించే వారిగా ఉన్నాడు యోనకు ఒక ఒక పాఠం ఒక పాఠం చేసినప్పుడు యోన ఇంకా మౌనం ఇంకా మాట్లాడలేదు అయ్యో బ్రవ్వా నీకు అయ్యో ఇంకా నేను ఇంకో మళ్ళీ ఏమన్నా మాట్లాడే అవకాశం లేదక్కడ ఒక వాళ్ళ కుడి మన తెలియని వారు రక్షించుట నీకు ఇష్టం లేదా ఒక స్వరచేట్టు నువ్వు విత్తకుండానే నువ్వు నాటకుండానే నీరు పోయకుండానే అది మొలిచింది రెండు పేర్లు రాసిన ఒక పత్రిక రెండవ అధ్యాయము పదహారో వచ్చినము ఇంకొక అతని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం ఆ దుర్గతి వలన కలుగు బహుమానము ప్రేమించను అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గర్దింపబడను ఎట్లనగా నోరులేని లేని గర్ధభవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెళ్లితనము అడ్డగించను గర్ధభవం అంటే గాడిద బిలా గురించి మనకు పసని బంధన స్పష్టంగా ఉంటది అయితే బిలాము దేవునితో ప్రతిరోజు సహవాసం చేసేవాడంట ప్రతిరోజు సహవాసం చేసేవాడు బిలాముతో వచ్చి దేవుడు మాట్లాడేవాడు దేవుడు బిలాము దేవునితో మాట్లాడేవాడు మాట్లాడినప్పుడు ఈ బాలాపుర్ రాజు ఏం చేశాడంటే ఇస్రాయల్ ప్రజలు చేపించాలా అని కొంతమందిని బిలాం దగ్గరికి పంపిస్తాడు పంపించినప్పుడు బిలాం ఏం చేశాడంటే ఒకరోజు ఏమంటాడు ప్రభున దగ్గరికి నాతో మాట్లాడినప్పుడు ప్రభును కనుకొని మీకు చెప్తాను అని అంటాడు అన్నప్పుడు ఆ వచ్చిన ఆ పంపించిన కొంతమందిని నేను ప్రభు దగ్గర తెలుసుకొని ఆ బాలకు పంపించిన పని మంది వాళ్ళు ఏం చెప్తారంటే మీరు వచ్చి ఇస్రాయేల్ ప్రజల్ని చెప్పించాలి మా బాలాకు రాజు నీ దగ్గరికి పంపించాడు నువ్వు ఇస్రాయేల్ ప్రజలకి ఇట్లా నువ్వు చెప్పిస్తే మా బాలాకురాజు నీకు కొంత సొమ్ము బంగారం వెండి నీకు ఇస్తాడు అని మాట్లాడతాడు మాట్లాడినప్పుడు దేవుడు రాత్రి నాతో ఈరోజు ఏం మాట్లాడతాడో నేను నా దేవుని దగ్గర మీకు చెప్తానప్పుడు యేసు ప్రభు దగ్గర మాట్లాడతాడు యేసు తన దగ్గర మాట్లాడినప్పుడు ప్రభు ఇక్కడ బాలాకు రాజు పలా పలానా వారిని తెప్పించాలని నాకు ఆగ్నేయ చెప్తున్నాడు మరి ఏం చేయమంటావు ప్రభు అంటాడు ఏసుప్రభు ఏం చెప్తాడంటే ఇస్రాయల్ రా ఇస్రాయల్ ప్రజలు నేను ఆశీర్వదించే ఆశీర్వదించిన ప్రజలు వారిని తెప్పించడానికి వీలు లేదంటాడు యేసుప్రభు అన్నప్పుడు ఒకసారి మాట్లాడాలి కదా దేవుడు మాట్లాడినప్పుడు ఇది దేవుని చిత్తం కాదని బిలాము ఏం ఏం చేయాలా ఇది దేవుడు నాతో మాట్లాడాడు ఇది దేవుని చిత్తం కాదు నేను రాను నేను చెప్పించను అని చెప్పాలి కదా ఏం చెప్తాడు అంటే మరలా మరుసటి రోజు మరలా కొంతమందిని పంపిస్తాడు పంపించినప్పుడు ఆ యొక్క ఏమంటాడంటే నేను ప్రభుతో ఈ రోజు మాట్లాడి చెప్తాను నాకు రాత్రి ప్రభు ఏ సమాధానం ఇవ్వలేదు ఈ రోజు మాట్లాడి నేను చెప్తాను అంటాడు అన్నప్పుడు మరలా మరుసటి రోజు మాట్లాడతాడు మాట్లాడినప్పుడు ప్రభు అంటాడు నువ్వు చెప్పించడానికి వీల్లేదు వాళ్ళు ఆశ్రయించబడిన బిడ్డలు ఇస్రాయల్ ప్రజలు అంటాడు అన్నప్పుడు మళ్ళీ ఏమంటాడు మళ్ళా వారికి ఏం చెప్తాడు ప్రభు నాకు ఈరోజు సెలవు ఇవ్వలేదు రేపడి చెప్తున్నాడంటే ఇతను ఏం చేశాడంటే సాక్షాత్ యశ ప్రభు ఇతని దగ్గర జీవం గల దేవుడు భూమి ఆకాశం సృష్టికర్త అయిన సృష్టికర్తను తనతో ముఖాముఖిగా మాట్లాడిన దేవుని లెక్క చేయట్లేదు కాని ఆ బాలాకి ఇచ్చే ఎండి బంగారములకు ఆశపడుతున్నాడు ఆశపడ్డప్పుడు మళ్ళా మూడోసారి వస్తు మూడోసారిని మరలా బాలాకు రాజు పంపిస్తాడు పంపించినప్పుడు ఏమంటాడంటే అక్కడ నేను ఈ వాక్యం ఒకటి చదివించాను పాత స్పష్టంగా ఉంటది ఇదంతా గాడిద బిలాముతో మాట్లా వచనం నేను చదివించారి మరలా పంపించినప్పుడు ఇంకా దేవునికి అర్థమైంది ఈ బిలాము తను ఇచ్చే వెండి బంగారంలో కాసి పడుతున్నాడు మరలా మరలా నన్ను సరే వెళ్ళు నువ్వు ఏం చేపిస్తావో చెప్పి నీ నోట్ లో నేను ఉంచిన వాక్యాన్ని నీ నోటి ద్వారా వచ్చింది కానీ నీ షాపు అక్కడ జరగదు నెరవేరదు అని చెప్తాడు ఏసుప్రభు చెప్పినప్పుడు దారి మధ్యలో వెళ్ వెళ్ళేటప్పుడు ఈ గాడిద అనేది మాట్లాడిద్ది అనమాట దారి మధ్యలో వెళ్ళేటప్పుడు గాడిద మాట్లాడిద్ది ఇక్కడ నేను చదువుతున్నాను నోరు లేని గర్ధభావము మానవ మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనము అడ్డగించను పది పదిహేడవచన వీరు నీళ్లు లేని బాలావును పెనుగాలికి పోవు మేఘోవులైన ఉన్నారు వీరి కొరకు గాడందకరము భద్రము చేయబడి ఉన్నది అయితే గాడితో ఏం మాట్లాడుతుంది అంటే అక్కడ బిలాము దగ్గర గాడిద తీసుకొని బిలాము వెళుతుంది వెళ్ళినప్పుడు యహో వద్దత కడ్గము పట్టుకుని బాలాకు మీది అది బిలాముదిగి కతితో బిలామును చంపడానికి యహో వద్దత సిద్ధంగా ఉందంట అయితే ఈ గాడిద ఏం చేస్తుంది అంటే లాంను తప్పిడానికి ఇటువైపు అటువైపు ఇటువైపు అటువైపు తీసుకెళ్తున్నా తీసుకెళ్లినప్పుడు తన కాళ్ళు అనేది ఆ యొక్క గోడలకి రాసి రాకుపోతున్నాయి రాసుకుపోయినప్పుడు గాడిదను కొట్టాడంట కొట్టినప్పుడు గాడిద కోపం వచ్చి నీ కళ్ళు తెరిచి చూడు దేవుడైన ఎహోవద్దు తడ్గం చేడ్గం పట్టుకుని నేను చంపడానికి సిద్ధంగా ఉంది అయితే నేను నేను నీవు నీ దా దేవుడైన ఎహోవకు నువ్వు నమ్మకంగా ఉన్నావో లేదన్నా తెలీదు కానీ నా యజమాని నీకు నమ్మకంగా ఉన్నాను నిన్న నా దూత చేత తప్పించడానికే నిన్ను అటు ఇటు తీసుకెళ్లి నిన్ను అలాగా తీసుకెళ్తున్నాను నీవు నీ దేవునికి నమ్మకంగా లేవు కానీ నేను నా యజమానికి నమ్మకంగా ఉన్నాను ఒకసారి నీ కళ్ళు తెరిచి చూడంటాడు అన్నప్పుడు అప్పుడు బిలాము అప్పుడైనా కళ్ళు తెరిచి తన మననిత్ర వెలిగింపబడే కదా అయ్యో ప్రభు అక్కడికైతే దేవం చిత్తంగా ఫస్ట్ ఫస్ట్ చెప్పాడు ఇస్రాయేల్ ప్రజలను చెప్పించవద్దని ఫస్ట్ మాట్లాడాడు రెండోసారి మాట్లాడాడు మూడోసారి మాట్లాడాడు మరలా అయినా ఈ బిలాం ఏం ఏం చేస్తున్నాడు ప్రభా వాళ్ళు మరలా కొంతమంది వచ్చారు ప్రభా ఇస్రాయెల్ ప్రజలు చెప్పించడానికి అన్నప్పుడు అయితే నువ్వు వెళ్తానంటున్నావు కదా అక్కడ నా నేను చెప్పి నీ నోట మాటలే నువ్వు చెప్తావు కానీ నీ నోట ఏ మాట రాదని చెప్పినప్పుడు అక్కడే అర్థం చేసుకోలేదు ఫస్ట్ దేవుడు మాట్లాడినప్పుడు అర్థం చేసుకోలేదు ఇక్కడ గార్తె మాట్లాడినప్పుడు తన ప్రయాణం వెనక్ తిప్పుకొని అయో ఇది ఏం చిత్తం కాదు అని వెదికి వెళ్ళిపోవాలి కదా బాలకు దగ్గరికి వెళ్తాడు బాలకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే తెప్పించు తెప్పించని బాలకు చెప్పిన ఆయన ఆయన నోటిలో ఆశీర్వాద వచనమే వస్తుంది ఆశీర్వాదం వచ్చినప్పుడు బాలకు ఏమంటే ఏంది బిలాము నేనేం చెప్పాను నీకు వాళ్ళని తెప్పించమని చెప్పాను నువ్వేంది ఆశీర్వాద వచనం పలుకుతున్నావు అంటే దేవుడు నా నోటిలో ఏ ఏ వాకు ఉంచితే అదే నేను వెల్లడి చేస్తానని అన్ని ఆశీర్వదించాలే పలుకుతాడు పలికినప్పుడు పలుకుతాడు అయిపోయేది అది అంతటితో అయిపోయేది అయిపోయినప్పుడు ఈ బిలాం ఏం చేస్తాడంటే ఎల్తా ఎల్ ఇది నువ్వు నువ్వు ఈ ఇస్రాయల్ నాశనం చేయడాక్కర్లేదు నేను సేపించడానికి అక్కర్లేదు నువ్వు గనక ఇస్రాయల్ ప్రజల చేత నువ్వు పాపం చేపిస్తే వాళ్ళ దేవుడు వాళ్ళనే అని అంటాడు అని వెళ్ళేటెప్పుడైనా మౌనంగా వెళ్ళిపోవచ్చు కదా ఈ బిలాము వెళ్ళి అక్కడ పాత నిబంధనలు స్పష్టంగా ఉంటది వెళ్ళకుండా ఏమంటాడంటే నువ్వు కనుక నీ స్త్రీలను వాళ్ళ మధ్యలోకి పంపిస్తే వాళ్ళు వ్యభిచారంలో పడిపోతారు పడిపోయిన తర్వాత వాళ్ళు పాపం చేస్తారు దేవుడు వాళ్ళ వాళ్ళ దేవునికి పాపం అంటే చాలా కోపం వాళ్ళ దేవుడు వాళ్ళని తెపిస్తాడు తెప్పించి అప్పుడు వాళ్ళ దే వాళ్ళ నాశనానికి వాళ్ళే పాత్రలు అవుతారు వాళ్ళ దేవుడు వాళ్ళని చెప్పిస్తాడని ఒక సలహా ఇచ్చిపోతాడు అక్కడ సలహా ఇచ్చిపోయినప్పుడు ఇంకా ఈ బిలాము ఎలాగ చెప్తాడో వాళ్ళు అలాగే చేస్తాడు చేసినప్పుడు ఆ దేవుని ఆ బిలాము దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన బిలాము దేవుని దేవుడు ఇంకా అతని ఈ బిలాము ఇప్పుడు ఫస్ట్ మనం చదువుకున్నది యోన యోన గురించి వివరించుకున్నాం కదా యోన నినివే పడినసుల పాడును వాళ్ళ వాళ్ళు దేవుడు శప్పిస్తానన్నాడు తెప్పించాలనుకున్నాడు నేను చూడాలి దేవుడు తెప్పించాలి నేను చూడాలనుకున్నాడు అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు యోన సరిచేయబడ్డా సరి అతను సరిచేయబడ్డాడు అయ్యో నిజమే కదా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన మందను ఎవరు కూడా దేవుడి నుండి వేరు చేయడానికి వీళ్ళే అని యోన సరి చేయబడ్డాడు కానీ బిలాము సరిచేయపడలేదు దేవుడు పలు మార్లు మాట్లాడాడు బిలాముతో ఫస్ట్ వెళ్ళొద్దన్నాడు రెండోసారి వెళ్ళొద్ద మూడోసారి వెళ్ళొద్దన్నాడు మళ్ళా మధ్యలో వెళ్ళేటప్పుడు గాలి ద్వారా మాట్లాడాడు అక్కడ కూడా తన తన బుద్ధి మళ్లించుకొని మళ్ళా వెనక్కి తిరగలేదు అయినా మళ్ళీ అక్కడ సహాయం చేసిన సహాయ వాళ్ళ బాలాకు ఒక సలహా ఇచ్చాడు నువ్వు కనుక ఇస్రా ఇస్రాయల్ పాపం చేయించినట్లయితే వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ నాశనానికి వాళ్ళే ఉత్తర వాళ్ళ ఉత్తర వాహులు అవుతారు వాళ్ళ దేవుడే వాళ్ళని క్షపిస్తాడు వాళ్ళ దేవుడే వాళ్ళని నాశనం చేసిన సలహా ఇస్తాడు బిలాము బిలాము ఎక్కడున్నాడు బిలాము ఆ మా అక్కడ సలహా ఇచ్చినందుకు దేవుడు బిలామును అతను బిలాము అనుచరుల బిలామును ఒక అతను తన నాశనానికి తనే ఉత్తరవాదయ్యాడు బిలాం తన తన ఎక్కడున్నాడు బిలాము పాతాళంలో పాతాళంలోకి వెళ్ళాడు ఎందుకంటే ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయేల్ ప్రజల మీరు ఎందుకు బిలాముకు ఇప్పుడు దేవుడు దేవుడే వాళ్ళని కాపాడాలనుకుంటుంటే దేవుడు వాళ్ళకు ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటే బిలాం ఎందుకు అడ్డుపడుతున్నాడు అంటే బిలాము బాలాకు గిట్టే ఆ ధనము కోసము ఆ సంపద కోసము ఆ వెండి బంగారం కోసం ఆశపడుతున్నాడు ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటారు ఈ బిలాము స్వార్థం స్వార్థానికి ఇస్రాయల్ ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయేళ్ల ప్రజలకి వాళ్ళకు మీ మీ యొక్క మీరు మంచిగా రడి చేసి వాళ్ళ మధ్యలోకి పంపిస్తే వాళ్ళంతకు వాళ్ళే పాపంలో పడి వాళ్ళ నాశనానికి వాళ్ళే ఉత్తర్వాతారు అని బాలాకు ఆ సలహా ఇచ్చి ఇస్రా ప్రజలు పతనానికి ఈ బిలాము కారణమవుతాడు అయితే బిలామును దేవుడు చేపిస్తాడు చెప్పించి బిలాము తన నరకానికి తననే ఉత్తర్వాదయ్యాడు బైబుల్ గ్రంథంలో చాలా మంది భక్తులు ఉన్నారు దావిదు మహారాజు గాని ఎంతో మంది ఇప్పుడు దేవుడు బైబిల్ గ్రంథంలో మంచి రాశాడు చెడు రాశాడు కొంతమంది ఏమంటారు అంటే ఆ బైబుల్ గ్రంథంలో ఇలా ఉంది కదా అతను అలాగున్నాడు కదా ఇతను ఇలాగున్నాడు అంటే దేవుడు అన్ని మంచి వాళ్ళు చేసిన నీతి క్రియలే ఆ నీతి బట్టి ఇతర ఇతర మనుషులు దేనివైపు మలుకోవడానికి అవకాశం ఎక్కడిది ఉండదు కదా అయితే దేవుడు వాళ్ళ మంచి రాశాడు చెడు రాశాడు బిలామక మారు మనసు లేదు రక్షణ లేదు అయితే పాతబంధన కాల దేవుడు ముఖాముఖిగా వారితో మాట్లాడేవాడు అట్లాగా మాట్లాడి ఒకవేళ బిలాము కనుక ఆ యొక్క బాలకు ఆ సలహా ఇవ్వకుండా అయ్యో దేవుడు బిలాముకు తన ఆశీర్వాద వచనాలు పలికించాడు పలికించినప్పుడు ఇంకా అక్కడ నుంచి మౌనంగా వస్తే బిలాము పరలోక రాజ్యంలోకి చేర్చబడేవాడు దేవుని నిత్య రాజ్యాన్ని స్వాత బిలాము తన చేతులు తననే తన నరకానికి వెళ్ళిపోయేటట్టు తననే చేసే ప్రజల పతనానికి కారణమయ్యాడు తన ఆత్మకు తన తన కూడా పతనమయ్యేటట్టు తన తన ఆత్మకు తననే ఉత్తరవాదయ్యాడు ఇప్పుడు కోర్టులో జడ్జి ఉంటాడు జడ్జి ఏమంటాడు తప్పును బట్టి శిక్ష కొన్ని రోజులు శిక్ష వేస్తారు వేసిన తర్వాత ఆ జడ్జి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఖైదీకి ఇప్పుడు ఒకవేళ ఒక మనిషి హత్య చేశాడు అనుకోండి వెళ్ళిన వెంటనే అతను ఉరిశిక్ష కదా కొంత సమయం ఇస్తారు తన సరి చేయబడ్డాడనుకో ఆ కొంత సమయం ఇచ్చి కొన్ని రోజులు జైల్లో వేసిన తర్వాత ఇతని టైం అయిపోయింది అని తనకు విడుదల కదా జైలుకి వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా ఉరిశీసే కదా అట్లాగా మన దేవుడు ఒకవేళ ఆ బిలాం కనుక బాలకు ఆ సలహా ఇవ్వకూడదు దేవుని పరలోక రాజన చేసబడే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఇస్రాయల్ ప్రజలు తిరిగే కాదు రెండు అక్కడ ఆ చాలా పెద్ద పొరపాటు చేశాడు బిలాముడు స్పష్టంగా మాట్లాడినా కూడా ఈ బిలాం ఎందుకు సరిచేసుకోలేదు సరిచేసుకోలేదు అని నాకు చాలా అని యోన ఇక్కడ సరి చేసుకున్నాడు యోన సరిచేసుకొని దేవుని వైపు యోన ఒకటి అర్థం చేసుకున్నాడు అయ్యో నేను దేవునికి వ్యతిరేకంగా నిన్నవే పట్టణానికి వెళ్ళము అంటే నేను దర్శించి వెళ్తున్నానండి ఇది దేవుని చిత్తము కాదు అని వెళ్ళాడు ప్రకటించాడు వాళ్ళు ఆ ప్రకటనకు లోబడ్డారు వాళ్ళు పశ్చాత్తాపడారు దేవుని పాదాలు పట్టుకున్నారు దేవుని దేవుని ఉగ్రత వారి మీదకి రాలేదు వారికి దేవుని ఉగ్రత రాకుండా నినివే పడినస్తులు దేవుని ప్రేమ వారి మీదకి వచ్చేటట్టు జరిగింది ఈ బిలాం ఏం చేశాడు ఇస్రాయల్ ప్రజల్ని పతనానికి కారణమయ్యాడు కానీ బిలాము తన ఆత్మకు తననే నాశనానికి బిలాము ఖచ్చితంగా నరకంలోనే ఉంటాడు ఈ బైబుల్ సెలవిస్తుంది బిలాం బిలాం చేసే క్రియలు బట్టి సెలవిస్తుంది బిలాము రాజ్యానికి వెళ్ళడు అట్లాగా ఇంకొక వ్యక్తితో మనము ఇంకొక వ్యక్తి గురించి మనం పరిశీలన చేద్దాం ఎపిస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను ఎపిఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయ అధ్యాయము పదిహేను వచ్చినము ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు దేవుడు దినమును సెడ్ గనుక మీరు సమయమును పోనీ సద్వినియోగము చేసుకొనచ్చు అజ్ఞానాల వలే కాక జ్ఞానము వలె నడుచుకున్నట్లు జాగ్రత్త అజ్ఞానాల వల్ల అంటే ఇక్కడ విలామం చేశాడు అజ్ఞానంగా ప్రవర్తించాడు జ్ఞానంగా ప్రవర్తించాలి దేవుని అజ్ఞానుల వల్ల కంటే దినములు చెడ్డవి గనక సమయం పోనీక సద్వినియోగం చేసుకుని అంటే దినములు చెడ్డవి గడ్డు రోజుల్లో మనము ఈ ఇప్పుడు మనం సమయం పోనీక అజ్ఞానుల వల్ల కాక జ్ఞానం వల్ల నడుచుకోవాలంటే ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది ఏసు ప్రభు నుంచే మనకు వస్తుంది దేవుని పాదాలు పట్టుకొని జ్ఞానం లేని వారమని మనం దేవుని ముందు ఒప్పుకున్నప్పుడు ఆయన జ్ఞానాన్ని మనకిస్తాడు దేవుడు మాట్లాడినా కూడా సరి వారు కొందరు ఉంటారు కొంతమంది సరి అయ్యో నేను ఏ విషయాల్లో తప్పు చేస్తాను ప్రభా నా విషయాల్లో నన్ను క్షమించని సరి చేసుకుంటారు వారు కొందరు ఉంటారు కొంతమంది సరి కొంతమంది సరి చేసుకోరు వల్ల కాకంటే ఇప్పుడు మనం అజ్ఞానగా నడుచుకుంటే మనము మన భక్తి జీవితం ఎఫెక్ట్ కావచ్చు మనం దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవచ్చు మన జీవితాలు ఎటువె ఎటువైపు వెళ్తాయో అవి మనకే తెలీదు కాబట్టి అజ్ఞానంగా నడిచిపోవద్దు అంత జ్ఞానం కలిసి నడుచుకోండి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిద్ది పరలోకం నుంచి వచ్చిద్ది ఆ ఆ జ్ఞానం పరలోకం నుంచి మనము దేవుని అడగాలి అడిగినప్పుడు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అజ్ఞానం వల్ల కాక జ్ఞానంగా నడుచుకోవాలి సమయం పోనీక సద్వినియోగం చేసుకోవాలి మన సమయం అంతా ఎవరి కేటాయించాలి దేవుని కోసం కేటాయించాలి మన జీవనోపాధి జీవన అందరూ కష్టపడుతున్నారు కష్టప వారి వారి వృత్తులను బట్టి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్ కు పనులకు వెళ్ళే వాళ్ళు పనుకు పనులకి చేసుకొని మరలా అయ్యో నేను ఈ సమయం దేవునికి కేటాయించాలి నేను సమయం దేవునితో గడపాలి దేవుడు నాకేం నేర్పించబోతున్నాడు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాను వాక్యం చదువుటనో ప్రార్థన చేయటనో లేకపోతే ఆయనను ప్రార్థించుటనో ఆయనను సృతించుటనో ఏదో ఒకటైన పాదాల చెంతా ఆయన సన్నిధిని వెతకాలంట మనం సన్నిధిని వెతికినప్పుడు దేవుడు తన అడుగు కుమారు అడుగు తన వారికి ఎంతో తన నిత్యముగా మనకి తన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు ఆశ కలిగి ఉంటే దేవుడు మనకి అందించడానికి మనకు అందుబాటులోనే ఉంటాడు కాబట్టి దినములు చెడ్డవి మనము దినములు చెడ్డవి సమయం పోనీ సద్వినియోగం చేసుకోవాలని మనము ఎట్లా ఉండాలా దేవుని ఎందు భయము కలిగి భక్తి కలిగి ఆయన ఎందు నడుచుకోవాలా ఎంతో మంది బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు దేవుడు ఈ నాకు ఒకటే అనిపిస్తుంది బిలాము దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడే దేవునికి వ్యతిరేకమైన పని చేసి తన ఆత్మ తననే నాశనాన్ని అప్పగించుకున్నాడు కదా మనం ఏపాటి వరం సాతాను సా ఇప్పుడు మనం సాతాను మనల్ని శోధించకుండా ఉండదు మనం తాతాను ఇప్పుడు యశ ప్రభు ఉన్నాడు మనం యశ ప్రభు దగ్గరికి వెళ్ళి దేవుని సృష్టించుకుంటా శోర్త ప్రకటించుకుంటా దేవుని భక్తి జీతాలు నడుకుంటే సాతాను ఏమన్నా ఊరుకుంటుందా ఉండదు అమ్మ ఇతని ద్వారా ఈమె ద్వారా దేవుని పని జరుగుతుంది ఇతను గనక ఆ ఇతను కనుక ఇతని సేవా జీవితం కనుక ఆపేయకపోతే ఇతని ప్రార్థన జీవితం కనుక ఆ ప్రార్థన జీవితం కనుక ఇంకా ఆపేయకపోతే ఇతను ఎంత మందినైనా రక్షించగలుగుతాడేమో అని మనల్ని సాతాను నల్ల దిశలో మనల్ని మనతో ఆ సైతాన్ని ఉంటది ఆ సైతాన్ని మనతో పోరాడాడు మనమేం చేయాల మనం పోరాడినప్పుడు దేవుని పాదాలు పట్టుకొని దేవుని వైపు మల్లుకొని దేవుని పాదాలు పట్టుకొని భక్తి జీవితంలో ముందుకు ముందుకు ముందుకు కొనసాగినప్పుడు దేవుడు మన పట్ల విజయము కలవజేస్తాడు విజయం కలవ దేవునికి మహిమొస్తుంది నశించిపోతున్న ఆత్మలకు రక్ష మన జీవితాలు కూడా సుఖవంతంగా ఉంటాయి అదే ఇంకో అధ్యాయం చదువుతున్నా చదువుతాను న్యాయాధిపతులు పదహారవ అధ్యాయము ఇరవై ఎనిమిదవచనం న్యాయాధిపతులు పదహారో అధ్యాయము ఇరవై ఎనిమిదవ ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం సిసారి మాత్రమే నన్ను బలపర నా రెండు పనుల నిమిత్తము పిలిస్తులను ఒక్కమారే దండించి పగ తీర్చు పగ తీర్చుకొని పగ తీర్చుకొని నిమ్మని హోవాకు ఆ గుడికి ఆధారముగా రెండు మధ్య స్థమములలో ఒకదాని కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకొని నేను పిలుస్తులను చని చనిపోయి బలముతో వంగినప్పుడు గుడి ఆ సందర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడను ఇక్కడ చూడండి దేవునికి సంసాను బడ్డప్పుడు ఈ పిలిస్తేమంటారంటే డెలిలా ఏక సంసాను నీ దగ్గరకు వస్తాడు కదా తన బలహస్యం ఎక్కడుందో నువ్వు కనుక్కోవాలి కనుక్కుంటే అతను అతని కనుక నువ్వు మాకు పట్టిస్తే నీది నువ్వు పెద్ద నీకు ఒక గొప్ప పేరు వస్తుందని ఈ యొక్క దిల్లీలతో మాట్లాడతాడు పిలుస్తులు మాట్లాడతాడు మాట్లాడినప్పుడు దిల్లీ దిల్లీలో ఏం అంటే సంసంను తన బలరహస్యం ఎందులో ఉందో అతను అడిగి అడిగి అడిగి తెలుసుకుంటాడు ఫస్ట్ మొదటిసారి అడిగింది చెప్పాడు రెండోసారి అడిగింది చెప్పాడు అంటే వేరేగా చెప్తాడు నా బలరహస్యం ఇట్లా ఉంది అని చెప్తాడు అయితే ఆమె ఇసుకిస్తుంది అన్నమాట ఎందుకు నాకు చెప్పట్లేదు అని ఇసుక ఆయన చెప్పేస్తాడు చెప్పేసినప్పుడు పిలుసుకెళ్ళి ఆయన ఆమె ఏం చేస్తా అంటే మంచిగా ఆ యొక్క సంస్థను నిద్ర బుచ్చిద్ది ఆయన ఆయన బలరహస్యం దేంట్లో ఉంటుంది తన తల వెంట్రుకల్లో ఉంటుంది ఉన్నప్పుడు ఆ యొక్క పడుకున్నప్పుడు ఆయన మొత్తము తన తల మొత్తము ఎంట్రుకలు తీపిచ్చేస్తుంది తీపించినప్పుడు ఏమైతే అంటే తన బలరహస్యాన్ని కోల్ కోల్పోతాడు ఏం జరిగింది అంటే ఆ పిలిస్తుల చేతి పట్టి తీసుకొని ఈ సంస్వాన్ని చాలా చిత్రహింసలు పెడతారు కొడతారు అని నానా రకాల సమస్యలు పెడతారు అప్పుడు సంస్వాణ్ణి ఏం చేసినాడంటే అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను ప్రభు నాకు కనుక నువ్వు మీరు ఫ్యాన్ తీస్తే ఒక్క అవకాశం ప్రభు నాకొక్క అవకాశం ఇస్తే ఈ పిలుస్తులతో పాటు ఈ పిలుస్తులు అందరూ హతం చేస్తాను నా ప్రాణం పోయినా పర్లేదు ఇక్కడ గాని ఈ పిలిస్తులు మాత్రం బ్రతకడానికి వీల్లేదు అని ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసినప్పుడు సంస్వనను వాళ్ళు బంధించినప్పుడు బంధించి తను అపహాసం చేసినప్పుడు ఇప్పుడు ఆ సంసాను బంధించినారు కొట్టారు చేసినప్పుడు ఏం చేశాడు అంటే ఆ సంసేంటి మరలా మొలవడం మొదలు పెడితే అంట మొదలు పెట్టినప్పుడు ఇతను ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేస్తాడు నన్ను ఒకసారి మరలా మండించి ప్రభు నన్ను ఒకసారి తిరిగి నీ అభిషేకం నాకు దయచేదైనా ఈ పిలుస్తులు మాత్రం ఎంత ఇది మాట్లాడుతున్నారు వారి మాటలు దేవా నేను వినలేకపోవడం ఒకసారి నీ ఆత్మని అభిషేకిస్తే ఈ పిలుస్తున్న మొత్తం అసలు చేస్తానంటాడు అన్నప్పుడు దేవుడు తన ప్రార్థనలు కింది తనకు మరలా అభిషేకం దయచేశాడు దయచేసినప్పుడు ఏం ఆ గుడికి ఆధారమైన స్తంభాలను అక్కడున్న సైనికులను అడుగుతాడు అయ్యా ఈ గుడికి ఇక్కడ స్పష్ట లేదు నేను కొంచెం కొంచెం మెయిన్ మెయిన్ పాయింట్స్ అది తీస్తున్నాను అయితే ఆ గుడికి ఏదైతే ఆధారంగా ఉన్నాయో స్తంభాలు ఆ స్తంభాలు ఇద్దరికి నన్ను తీసుకెళ్ళి అంట అంటారు వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళామంటున్నారు అని అక్కడ నిలబెడతారు సంవత్సరం ఏం చేస్తాడంటే ఆ బ్రోగుని తన ఆత్మను అడిగినప్పుడు దేవుడు తన ఆత్మను పంపిస్తాడు ఆ గుడికి ఆధారమైన ఆ స్తంభాలను పట్టుకొని కూలగొడ కూలగొన గుడి మొత్తం కూలిపోయి కూలిపోయినప్పుడు అక్కడ ఉన్న పిలుస్తులు అందరూ అర్థమైపోతారు అతమైపోయారు సంసోను తన చేసిన యుద్ధాల కంటే పెద్ద యుద్ధం ఇదేనంట తన చేసిన యుద్ధంలో ఒక వెయ్యి మంది పదిహే మంది చనిపోవచ్చు కాని ఈ యొక్క లాస్ట్ తన చివరి గడిలో చంపింది చాలా పెద్ద చాలా పెద్ద మొత్తంలో చనిపోయారు సంసోను తన దేవుని వైపు మళ్ళీ కొంచాతడ్డాడు పక్షాత పడ్డాడు కానీ బిలాం మాత్రం పక్షాత పడలేదు బిలాం కను దేవుడు అంటాడు మారమాసిన తొంభై ఒక్క పాప విషయమై పరలోక రాజ్యంలో ఎంతో ఏంటి మారుమూడు సంసన్ను వ్యతిరేమైన పాపం వేసాడు నేను క్షమించి సంస్థలను అన్నాడు ఏసు ప్రభు అలా అట్లా అట్లా అని మనము లోకంలో జీవించరాదు కానీ కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చాడు ఈ లోకంలో ఇప్పుడు ఒక పసిబిడ్డ నడక వేసినప్పుడు తన ఫస్ట్ నడక నేసినప్పుడు రెండు అడుగులు వేస్తుంది పడిద్ది మర లెగిస్తుంది రెండు అడుగులు వేసిద్ది పడిద్ది నేను పడిపోతున్నాను కదా నేను నిలబడట్లేదు కదా నేను నడవట్లేదు కదా అని తను కూర్చున్న చోటనే కూర్చోదు పసిబిడ్డ తను లేచి తనక నేర్చుకోవడానికి ఎన్ని సార్లు కింద పడిద్దా పడిద్ది మళ్ళీ నడిచిద్దికొని చేతులకి దెబ్బలు తగ్గి లేచి అట్లా మన భక్తి కొన్ని కొన్ని ప్రయాణాల్లో చాలా ఎదుర్కోలేని గడ్డు సమస్యలు ఉంటాయి ఉన్నా కూడా ఏది ఏమైనా ప్రభా నువ్వు తప్ప మాకు ఇంకా వేరే వారు నువ్వు మా జీవితాల్లో ఉంటే చాలా దేవుని బలంగా తన మీద ఆనుకున్నప్పుడు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు పరీక్షిస్తాడు పరీక్షిస్తాడు పరీక్షిస్తాడు తర్వాత ఆయన దీవెన కనుక మన మీదకి వచ్చిందనుకో ఆకాశీ పట్టజాలను అంత దీవెనలు కుమరిస్తాడు ఆయన ఆయన దీవెనలు కనుక మొదలు పెడితే తట్టుకోవడానికి ఎవరి తరము కాదు అట్లా దీవిస్తమాట అట్లాగా దేవుడు ఆనాటి భక్తులు ఎంతో దేవుని కొంచమడ్డారు ఆయన సేవ చేశారు ఆయన కొరకు నమ్మాన్ని ఈ బిలా మాత్రము ఇస్రాయేల్ నిమిత్తతో చాలా పెద్ద పొరపాటు చేసి తన ఆత్మ తననే నరకానికి వెళ్ళేటట్టు చేశాడు కాబట్టి ఎట్లాగంటే దినములు చెడ్డవి సమయం పోనీక అగ్నాల సమయం పోనీక సద్వినియోగం చేసుకోవాలి అట్లాగే అగ్నాల వల్ల కాక గ్రంథం కలిగి నడుచుకోవాలి ప్రసంగి గ్రంథం గ్రంథం ద్ఞాని కంట తలలో ఉంటాయంట చూపి చూద్దాము ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము రెండో అధ్యాయము పదమూడవ వచ్చిన చదువుతున్నాను అంతటా చీకుడి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము ప్రయోజన ప్రయోజనకరము నేను తెలుసుకుంటుంది నాన్నకి కన్నులు తలలో ఉన్నవి నానికి త తలలో ఉన్నాయి అంట తల ఎట్లా ఉంటాయి ప్రభా అని పరిశీలన చేస్తే తల్లలో ఉండడం ఏంటంటే మనోన్నేతరాలు వెలిగించబడటం మనో నేత్రాలు వెలిగించకబడబడకపోతే తను జ్ఞాని ఎట్లా అవుతాడు మన నేతరాలు వెలిగించబడటమే తను మన నేతరాలు వెలిగించబడే నిజమైన దేవుడిని తెలుసుకున్నట ఆయనని వెంబడించట మారమర్శ పొందట లక్షణ భాష పొందట భక్తి జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు అన్నారు చాలా మంది ఎన్ని శ్రమలు ఎదుర్కొంటారు అయినా నా దేవుడే నాకు కావాలంటారు కొంతమంది తప్పిపోయిన వారు వాళ్ళు మరలా దేవు దేవుడికి దేవుడు వారిని క్షమిస్తాడు ఒకవేళ మల్లుకోకుండా ఉంటే వాళ్ళ లెక్క దేవుడికే దే వాళ్ళే దేవుడికి అప్ప చెప్పాలి కొంతమంది ఎన్ని శ్రమలన్నారని ఎస్ ప్రభా దేవా అన్నివేమో కావాలి ఎస్ అని ఎంత వెంబడిస్తారు అట్లాగా నానికి తల్లలో ఉంటాయి అంటే మనోనేత్రాలు వెలిగించబడ్డవారు మనకు మాములుగా రెండు కళ్ళు ఉంటాయి మళ్ళా తల్లలో ఉండడం ఏంటి ప్రభా అంటే మనోనేత్రాలు వెలిగించబడ్డ బడాలంటే మనము దేవుని తెలుసుకుంటా భూమి ్రతుకు దినీ ఇప్పుడు భూమి దేవుడు ఆయుష్నిచ్చినంత వరకు బ్రతుకుతారు ఒకవేళ తెలియకుండానే వాళ్ళు భూమి మీద తీసుకువేయబడితే వాళ్ళు ఇంత బ్రతికి వాళ్ళ వాళ్ళు రేపు దేవుని ఎదుటికెళ్ళినప్పుడు యశ్ ప్రభాన్ని మాకు తెలీదు మేము ఎంతో మంది దేవుళ్ళని మేము మొక్కాము చేశాము వాళ్ళని వాళ్ళే మమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్ళి ఇప్పుడు హిందూ హిందూ ప్రకారం ఏమంటారు హిందూ పూజ చేసేవారు మేము మంచి చెడు మంచి చేసి మంచిగా బ్రతుకుతాయి మేము స్వర్గానికి చెరగా బ్రతుకుతే నరకానికి అంటారు మరి వాళ్ళు ఒకవేళ మంచి చేయడలు దేవుడి చేయటం అక్కడికి వెళ్ళినాక ఏసు ప్రభు ఉంటాడు మీరు ఎందుకు మారు మనిషి పొందలేదు మీరు ఎందుకు నా గురించి తెలుసుకోలేదు అన్ని దేవుడు వారిని ఎక్క అయ్యో మీరంటే నాకు తెలియదు ప్రవ్వ మేము మేము పూజించే నిజమైన దేవుడు అనుకున్నాము మాకు తెలియలేదు అప్పుడు ఏసు ఏమంటాడు ఎందుకు తెలియదు ఎవరిదారణ ప్రధారా తెలియబరుస్తానే ఉంది ఇప్పుడు సువా ఇప్పుడు మైకుల ద్వారా దేవుని మాటో పాటో లేకపోతే కొంతమంది సువార్త వెళ్ళి తిరిగి తిరిగి చెప్తా ఎంత చెప్పినా కొంతమంది వినరు మేము మేము పూజించే పూజించాలి మళ్ళీ ఒక అక్కడ వాళ్ళు మారమనిషి పొందితే వాళ్ళ ఆ కళ్ళు తెరవబడి తెరవబడితే కదా వాళ్ళు మార మనసు వాళ్ళు కళ్ళు మూయబడినట్టు కానీ ఆ దేవుడు ఏమంటున్నాడు అంటే అజ్ఞానం అని దేవుడు మాట్లాడుతున్నాడు యోనా ఎలాగైతే నిన్నవే పట్టణు గురించి మన మూలవాక్యం దగ్గరకు వద్దాము మనం చదువుకున్న ఫస్ట్ యోనా గ్రంథం మొదటి అధ్యాయం ఒకటో అధ్యాయం మొదటి వచనంలో యోనా ఎలాగైతే తన చెప్పిన మార్గానికి వెళ్ళకుండా వ్యతిరేకంగా వెళ్ళినా కూడా దేవుడు అక్కడ ఒక శ్రమ తీసుకొచ్చి గాలి తుఫాను రగిలించిన ఇది దేవుడు నా పురాడు యోన గుర్తుపట్టాడు గుర్తుపట్టి నిన్నే పట్టణానికి వెళ్ళాడు వాళ్ళొక ప్రకటన చేశాడు వాళ్ళు మార మనసులు పొందారు పశ్చాతాపడారు దేవుని పాదాలు పట్టుకొని వాళ్ళు దేవుని వైపు మలుకున్నారు యో అలాగే ఉంటాయి బిలామిలా ఉన్నాడు దేవుని పడి ప్రజలను శ్రహించే ఉన్నాడు బిలాము నరక పాత్రుడు బిలాముకు ఏమరిగింది తన జీవి తన ఆత్మ నరకానికి వెళ్ళింది అలాగే దేవుని ఉగ్రత తన మీదకి వచ్చింది ఈ ఒకవేళ దేవుని కోపం తన ఒకవేళ తన వాళ్ళని ఏమన్నా తన శాపం వాళ్ళ మీదకి వాళ్ళు ఎక్కడ వెళ్తారు దేవుని రాజులు చేసిన పడతారు ఈ బిలామి ఎక్కడ నరకంలో చేసబడ్డాడు కాబట్టి సంసన కూడా దిల్ల దిల్ల చేతుల పాపంలో పడ్డా మరల తన చివరి క్షణాల దేవుని వైపు మల్లుకున్నాడు మల్లుకొని ఒక్కసారి నేను నీ వైపు తిరుగుతాను అని దేవుని అరిగినప్పుడు దేవుని అభిషేకం మరల సంసం మీకు కాబట్టి జ్ఞానాల కాక అజ్ఞానుల కాక జ్ఞానం కలిగి నడుచుకొని దేవుని వైపు మల్లుకోవాలి అనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ నాలుగ నాలుగారు ఇప్పుడు నేను వాక్యం చెప్పిన నాలుగారు కూడా దేవుడు స్పష్టంగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏదో ఏమైనప్పటికీ రఘుపాదాలు విడిచిపెట్టలేదు ఆయనే మనకు ఆధారం ఆయనే మనకు ఆశ్రయం దేవుడు ఏమంట భూమి ఆకాశం భూమి ఆకాశం సృష్టించిన సృష్టి కర్తను మనం మన జీవితంలో శూన్యము తప్ప ఇంకేముండదు యేసు అనే ఒక దేవుడు దేవు ప్రభా అనే దేవుడు మన జీవితంలో ఉంటే మన జన్మలు ధన్యకరం కాబట్టి ఈ కొద్ది వాసం దేవుడు దీవించింది కాక ప్రార్థన చేసుకుందాం మహాగణుడ మహోన్నతుడ తేజమ్మేడా నీకు వంద తండ్రి అయ్యా నీకు వంద నాలుగు గడిచిన కాలం ఓ దేవా మరినైనా మేము నేర్చుకోవాల్సిన పాఠాలు ప్రభా యోన ద్వారా యోనా జీవితం గురించి మాతో స్పష్టంగా మాట్లాడారు ప్రభా ఓ ప్రభా నీకు వంద నాలుగు ప్రభా మరి యోన తండ్రి నీ మాటకు వ్యతిరేకంగా వెళ్ళాడు మరల తండ్రి నువ్వు మాట్లాడినప్పుడు నీ వైపు అయ్యా మరల నిన్వే పడడానికి నీ స్వార్థ ప్రకటించాడు అలాగే సంసాను కూడా ప్రభా మరల తన అభిషేకం కోలిపోయినా మరల నీ పాదాల పట్టుకుని నీ అభిషేకాన్ని పొందుకోలే పొందుకున్నాడు ప్రభా విలాం అయితే నా ప్రభా నీకు వ్యతిరేకంగా నడుచుకున్నాడు దేవా మేము అలాంటి వారిగా ఉండడానికి వీల్లేదు నా ప్రభా అయ్యా నీ పాదాల చింత నమ్మకంగా జీవించాలా అయ్యా ప్రభా మా జీవితంలో ఎన్ని ఒడదుడుకులు వచ్చిన ప్రభా నీ పాదాలు విడిచిపెట్టకుండా నీకు నమ్మకంగా జీవితం మాకు దయచేసి ప్రార్థనాత్మను వాక్య ధ్యానాన్ని మంచి సత్సాక్షాన్ని దయచేసి ఓ దేవా అజ్ఞానంలో కాక జ్ఞానం కలిగి నడుచుకొని సమయం పోనీ సద్వినియోగం చేసుకొని ప్రభా ప్రభా ఐహోవా గొప్ప దేవుడా నీకు వందనాలు వేస్తాయ్యా నీకే స్తోత్రాలు ప్రభా మరినైనా ఓ ప్రభా కీర్తన గ్రంథంలో అంటున్నావు అయా దినములు చెడు గనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకోండి అని ఎపేసి పత్రికలో మాతో మాట్లాడావు నా అలాగే నా ప్రభావ అయ్యా ధర్మశాస్త్రము దీవరాత్రు ధ్యానించే వాళ్ళు ధనిడన్నా ఉన్నా ప్రభావ ని ధర్మశాస్త్రం ధ్యానించే వారిగా ప్రార్థించే వారిగా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి జీవించేవారిగా నాటి పాత్ర చేయమని సమస్త మహిమ గ్రంథ మీరు మాత్రమే పొందుకోమని ఏసు పరిశుధన వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ పోయిన తండ్రి కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ మన కుటుంబ సభ్యులకి ఎవరి గురించి నిరంతరం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాము ఆ యొక్క అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఆ కుటుంబ సభ్యులందరికీ మనందరికీ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక ఆమె దీపా సిస్టర్ అందరికీ ప్రైజ్లా